అటుగాన శరణంటి నపరాధములెందుకు తటుకున బ్రతికించి దయచూడవే యంచరాని నేరములు ఇన్ని చేసి ఏలికకు వంచనతో ముకితే భావము కరగు పొంచి పొంచి వెగటుగా పోరినవాడైనాను మంచి మాటలాడితే సమ్మతిహితుడవును ఆనాజ్ఞ దోసినట్టే ఆతడైనా ఏలికకు కానిక చేతికిచ్చితే కరుణపుట్టు మోసముతో సొమ్మెల్లా ముచ్చిలించి తినివచ్చి దీనతతో లెంకయ్ దిగులెల్లా పోవును వాలాయించి దూరుచేసి వచ్చి అయినా ఏలికకు వేళ కాచి కొలిచితే వేడుకపుట్టు ఈలీల శ్రీవేంకటేశాతివాడైనాను మూలనీముద్రమోచితే మునుపే రక్షితు